తర్వాత నా క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రు భారత హే భారత అంటే అర్జున భాట్య జ్ఞానము జ్ఞానమునందు ప్రీతి గలవాడా భాటే జ్ఞానం భాగ్యం వెలుగు ఎలుగు అంటే జ్ఞానం దాని గు ప్రీతి గలవాడా భారత జ్ఞానమునందు ప్రీతి గలవాడికే తెలుస్తుంది అసత్యం జ్ఞానమునందు ప్రీతి లేకపోతే కర్మయందు ప్రీతి గలవాడికి తెలియదు కర్మయందు ప్రీతి గలవాడికి ఏం తెలుస్తుంది సాయి పూజా సామాగ్రి స్టోర్స్లో ఏం దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళి కర్మ చేయాలి అవన్నీ తెలుస్తాయి విచ్ ఇస్ ఫార్ట్ ఆ సందర్భానికి అది బాగానే ఉంది అభేదం తెలుస్తుంది అభేదం తెలియదు పైగా భేదమే ఫిక్స్ అయి ఉంది కాబట్టి జ్ఞానమునందు ప్రీతి గలవాడు ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు ఏమిటి క్షేత్రములు అనేకములు ఉపాధులు అనేకములు ఎవంటే ఆభరణములు ఎన్ని షేప్స్ ఉంటాయి ఆభరణాలకి ఎన్నెన్నో షేప్స్ ఉంటాయి కానీ అన్ని షేప్స్లోనూ ఉన్న సబ్స్టెన్స్ ఒకటే పాయింట్ తెలుసు సబ్స్టెన్స్ ఒక్కటే అలాగే దేహాలు బుడగల వంటి దేహములు అనేకములు బుడగలు మీకు వరద వచ్చినప్పుడు కొత్త కాలవ కాలకి కొత్తగా నీళ్లు కుదులుతారు కాలువలో చోట కాలువలు అనే సిస్టమ్ ఉన్న చోట ఏదైనా ఒక డ్యామ్ ఉండి కాలువలు ఉంటాయి నాగార్జున సాగర్లు వెళ్తే తెలుస్తుంది కాలువలు కట్టేస్తారు వేసవి కాలం నీళ్లు ఉండవు అక్కడ కట్టేస్తారు అక్కడ నీళ్లు నిండుతాయి వేసవి కాలం పూర్తయి జూన్ నెలలో కాలువ గేట్లు ఓపెన్ చేస్తారు నీళ్లు ఉంటే ఓపెన్ చేయాలి లేకపోతే ఓపెన్ చేసి ఉదయోహరెడ్డి గేట్లు మూసి పెడతారు నీళ్లు జమ అవుతాయి ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ కాలువలో మురికి లెటరింగ్ మన వాళ్ళే ఆ కాలువలో పారసు పెడతారు కదా ఆ నీళ్లు కొత్త నీరు వస్తూ ఉంటుంది కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేస్తూ ఉంటుంది పాత నీరు కొద్దిగా మిగిలి ఉంటుంది అంతా ఎండేపోయి ఉంటుంది ఏదైనా ఓకేసారి ఇక్కడ అక్కడ బురికి దుంతల్లాగా ఉంటాయి కాలువ లోపల అలా నీరు వస్తూ ఉంటుంది పరిగెత్తి వాళ్ళం ముందు దాన్ని వెనక్కి చూసుకుంటూ ముందు పరిగెత్తే వాళ్ళం దాని నిండా బుడగలే బుడగలు ఎందుకంటే ఈ నీళ్ళన్నీ ఉంటాయి కదా బుడగలన్నీ ఉంటాయి బుడగలు బుడగల బుడగలు వస్తూ ఉంటాయి వేసుకుంటూ వస్తుంది ఈ మానవ ప్రాణులందరూ బుడగల అలాగ అలా పుట్టుకొస్తూ ఉంటారు వీడు పుట్టేప్పుడు బుడగలాంచే పుడతాడు బుడగడు వీడి జన్మ బుడగలాగే శురు అవుతుంది ఆ బుడగే పెరిగి పెద్దది అవుతుంది వీడు పుడతాడే ఆ బుడగ ఇంకా పెరిగి పెద్దది అవుతుంది ఎప్పుడో బుడక్కి పట్టేకైతే ఈ బుడక్కి పుడుతుంది అన్ని బుడగలు ఒకే పద్ధతిలో పోతూ ఉంటాయి ఈ బుడగలన్నిటి ఎందు ఒకే చైతన్యము కదా ఈ బుడగలన్నింటిలో వాయువు ఒక్కటే ఉంటుంది వేరువేరు వాయువులు ఉంటాయా బుడగల్లో వందలాది బుడగలు వస్తూ ఉంటాయి వాయువులు వేరువేరుగా ఉంటాయా వేరువేరుగా ఉండవు అన్నింట్లోనూ ఒకే వాయువు ఉంటుంది అలాగే ఈ బుడగల వంటి క్షేత్రములన్నింటి వీళ్ళు చైతన్యము గలదు ఆ చైతన్యము నేనే అంటాడు సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం మాం విద్ధి పదమూడో అధ్యాయం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే అర్థం ఏంటో తెలిసిన గెలాక్సీసు స్టార్సు చంద్రుడు సూర్యుడు ఆకాశము భూమి నేల నింగి నిప్పు నీరు వీటినన్నిటినీ శాసించువాడు సర్వాంతర్యా సో అంటే భూమిని సూర్యుడు చుట్టూ తిరిగి ఎవరు చేస్తున్నాడో ఎవడు వాయువు అంతా వీచిట్లా చేస్తున్నాడు భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్య ఎవడు సూర్యుడు ఉదయించిట్లా చేస్తున్నాడు భేషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ ఎవడు అగ్ని రూపంగా ఇంద్రుడు పర్జన్యుడు రూపంగా అంటే వర్షాభిదేవత రూపంగా వర్షాలను కురిపిస్తున్నాడు అగ్ని రూపంగా మంటలు మండిస్తున్నాడు మృత్యుర్ధావతి పంచమైతి ఎవడైతే మృత్యురూపంగా ప్రాణాలను తీసేస్తూ ఉన్నాడో అంతటా ప్రాణము మృత్యువే ఉంటుంది ఎటు చూసినా మృత్యువే ఉంటుంది చీమలు పోతూ ఉంటాయి పక్షులు పోతూ ఉంటాయి పశువులు పోతూ ఉంటాయి మనుషులు పోతూ ఉంటాడో మృత్యువే మృత్యువు ఇంకేం లేదు అంతటా మృత్యువే ఆ మృత్యు రూపంగా ఎవడైతే సంహారం చేస్తూ వాడి పేరు పరమేశ్వరు పేరు పరమ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 బయటకు వచ్చినప్పుడు మైక్ దగ్గర ఆయన మాట్లాడేప్పుడు ఎలా మాట్లాడతారు చాలా గంభీరంగా ఏం మాట్లాడరు చాలా మెత్తగా మాట్లాడతారు ఈ ఆర్మీ వాళ్ళు ఈ మధ్య వచ్చినటువంటి ఆపద సందర్భంలో చాలా కష్టపడి పని చేసినారు అంటాడు మామూలు సూర్యుడు ఉదయించినప్పుడు సకల ప్రాణులు లేచును అన్నట్టు ఏమీ చాలా నిర్వికారంగా అంటాడు సబ్జెక్టివిటీ ఏమి ఉండదు హిందీలోనూ అలాగే ఉంటాడు ఇంగ్లీష్లోనూ అలాగే ఉంటాడు ఎక్కడ ఆవేశం ఉండదు బాబుగా మాట్లాడతాడు ఏమండి కాబట్టి ఆయన ఏమి చేతగా వాడారు కోరాదు సు వాడే ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్ అని ఫోన్ వెళ్ళి సో అలా అది దృష్ట్యా రాజ దృష్టాదు కాబట్టి దేవుడు కూడా అలా ఉంటాడు ఓ ఉంటాడు ఏవో కొన్ని మేకలను ఉంటాడు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 ప్రతి వాళ్ళకి ఇది ఒక ఇన్నర్ ఇన్నర్ కమాయ్ ఎందుకంటే పాపం ఏదో భక్తితో ఆరాధిస్తున్నారు హౌ కెన్ యూ డినై దాట్ బట్ దెన్ హౌ కెన్ యూ వ్యాన్ ఇడేట్లీ టాల్ డిదే ఇట్ ఇస్ సో డిఫికల్ట్ గాంధీ గారికి ఠాగూర్కి చర్చ జరిగింది గాంధీ గారు అన్నారు పొల్లండి ఏదో ఆకారాన్ని ఆరాధిస్తున్నారు అన్నారు ఠాగూర్ కొంత బ్రహ్మ సమాజ సంస్కారం గలవాడు అంటే కానీ పెద్ద మనస్సులవాడు పాలిటికల్ కాద అయిన నిజమేనండి మహాత్మజీ ఆరాధిస్తున్నారు సరే ఐ అగ్రీ విత్ బట్ హలాంగ్ చైల్డ్హుడ్ హౌలాంగ్ అని అడిగాడు చైల్డ్హుడ్ ఉంటుంది ఎంతకాలం ఎంతకాలం స్టఫ్డ్ బేరని అంటే బేరు బేరు ఉంటుంది దాంట్లో స్టప్ చేసుకునే వెలుగుబండి బొమ్మ తోట పట్టుకుంటూ ఉంటాడు స్టఫ్డ్ బేరని చిన్నపిల్లలు మీరు చూసారా అవునా ఇదిస్ ఏదో కొద్ది రోజులు ఐగోతనికి తోడకొన కొంతమంది ఆడపిల్లలు చిన్న శిశువు ని తోట క్యారి చేస్తుండు ఎట్లం చూసారమండి విమానంలో దాంతో పడతట అది పడతది తీసేడానికే వీలేదు విచ్ ఇస్ ఫైల్ చూడడానికి కూడా చాలా బౌర్లు విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకు దాదిస్తారు ఎందుకంటే ఈ బుట్టతో సహా ఈ బొమ్మతో సహా వెళ్ళాలమ్మాయి బొమ్మను విదిలే పెట్టడం దాన్ని చెక్కింగ్ చేయడానికి వీరు లేదు పట్టుకునే ఉండాలి నిద్రపోయేప్పుడు కూడా ఆ బొమ్మలు పట్టుకునే ఉండబోతుంది వెరీ స్టేల్ హుడ్ హౌ లాంగ్ హౌ లాంగ్ ఇట్ ఈస్ సపోజ్ పాతికేళ్ళు వచ్చిన యూనివర్సిటీలు జాయిన్ అయిన ఈ బొమ్మ పుట్టుకుని వెళ్తే ఏం చేస్తాను దాన్ని హౌ డస్ ఇట్ లుక్ ఇట్ లుక్స్ వెరీ హార్డ్ ఎవడో ఏమండవు కానీ హార్డ్గా ఉంటుంది అన్నాడు రవీంద్రనాథ్ ట్యాగోర్ అంటే గాంధీ గారేం విత్ దట్ డి డిస్కషన్ అండ్ ఇది ఒక టర్మాయిల్ అంటే దాన్ని వ్యాలిడేట్ చేయాల తప్పదు అలానే హౌ కెన్ యూ వ్యాలిడేట్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు వ్యాలిడేట్ ఇట్ బియాండ్ ఎ పాయింట్ కాబట్టి పరమేశ్వర అనే పదానికి నేను సరైన వ్యాఖ్యానం చేశాను మీరు గమనించారో లేదో ఎక్కడో చోట కూర్చొని ఉంటాడని కాదు ఎవడైతే ఈ సమస్యని శాసిస్తూ ఉంటాడో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 మహావాక్యం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వర ద్యుష్ియే సముష్టివం రూపాధ్య ఆయన స్మృతిని గీతతో ఆపేశారు మీరు గమనించారా మూడు కొటేషన్స్ గీత ఇచ్చి ఇలా ఉంటాయో ఇలా అన్నారు అంటే తప్ప ఇంకా ఇంకా ఎక్కడికే వెళ్ళలేదు లింగ పురాణము కోర్మపురాణము భవిష్య పురాణము అలా మొదలుపెట్టలేదు అలా ఉంటాయి కొన్ని భాష్యాలు ఇది లింగపురాణాత్ అంటారు అంటే మీరు ఇక్కడ స్టండ్ అంటే నెత్తి మీద ఎవడో కొడితే ముందు బుద్ధి మంచి చేయడం మానస్తున్నాం అలా అయిపోతుంది ఎందుకంటే లింగపురాణంలో ఎక్కడుందో ఏముందో హవని గోయించు చర్చ సరటనా ఇది స్కాంద పురాణే అంట స్కాంద పురాణంలో ఉంటాయన్న కొటేషన్స్ని కొందరు మహాత్ములు ఓపిగ్గా వెతికి వెతికి వెతికి వాళ్ళు డిక్లేర్ చేశారు ఇది మాకు స్కాంద పురాణంలో ఎక్కడా కనపడలేదు అని డిక్లేర్ చేశారు అది వింటే ఆశ్చర్యం వస్తుంది నన్ను ఎవరో అన్నారు శ్రీమద్ భాగవతంలో మహాత్మ్యం కూడా పెట్టద్దామని అంటే నేను అన్నాను భాగవతం ఏదో ప్రమాణ గ్రంథంగా వస్తుంది అందరూ పటిస్తున్నారు మహాత్మ్యం ఎందుకండి అన్నాను కాదండి స్కాంద పురాణం నుంచి వస్తోంది కదా అది పెట్టాలి అన్నారు అది స్కాంద పురాణంలో లేదు ఈ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ స్కాంద పురాణం కాని మీరు భాగవత మహాత్మం గ్రంథం తీసుకొస్తే పది సరదలో పన్నెండు సరదలో ఉంటుంది ఇది స్కాంద పురాణే రేవాఖండే ఏకోన వింశతమో అధ్యాయ అని ఉంటుంది కాబోసనుకుంటారు స్కాంద పురాణంలో లేదు ఇంకొకటి పద్మపురాణంలో ఉంటుంది పద్మపురాణంలోనూ లేదు అంటే అర్థం ఏంటి లోపలికి వెళ్ళి చూస్తే ఆ కథలు ఆ భాగవతంలో చెప్పినటువంటి ధర్మానికి అనురూపంగా ఉండవు పైగా అది ఇంకో దూరంలో పోతూ ఉంటాయి భక్తిదేవి అంటాడు ఏదైతే అంటాడు అదంటాడు ఇంకో కథలు ఉంటాయి దాంట్లో సింబాలిజం ఏమీ దొరకలేదు కాబట్టి ఎందుకు మనకే నేను పక్కన పెట్టాను నాకు ఓపిక ఇప్పటికే ఎక్కువై సైజ్ నాకు ఓపిక లేదు నో సో దేవిట ఇదంతా ఎందుకు చెప్పానంటే స్మృతి అంటే ఊరికే ప్రతీదీ స్మృతి అని అనుకోకూడదు వేదాంత దగ్గరికి వచ్చేప్పటికీ గీత శంకరులు భాగవతం కూడా కోట్ చేయలేదు ఎవరు కోటెడ్ భాగవతం ఎనీలే ఈ కోటెడోన్లీ భారతం ఆ కారణంగా భాగవతము శంకరులు తరువాతి కాలం నాటిది అని కూడా ఒక అభిప్రాయము గలదు అయ్య ఉండొచ్చు కూడా నేను ఎవరినో కానీ మంచి పుస్తకం చదువుకుంటూ ఉపయోగపడుతుంది తర్వాత తీసుకుంటే బెల్లం కొండవారు పదిహే పద్దెనిమిదో శతాబ్దం వారు కాబట్టి శతాబ్దాన్ని బట్టి ఉండదు కదా ఇన్ కేస్ స్మృతి అంటే గీతనే కోట్ చేస్తారు మహాభారతాన్ని శాంతి పర్వాన్ని కూడా కోట్ చేస్తారు విష్ణు పురాణాన్ని కోట్ చేస్తారు అంచేటనే నేను చెప్తూ ఉంటాను విష్ణు పురాణం స్టాండర్డ్ పురాణము అని ఈ మూడు కోట్ చేస్తారు మనుస్మృతిలో అధ్యాత్మ భాగం ఉంటుంది దాన్ని కోర్ట్ చేస్తారు మనుస్మృతిలో కూడా వేరే టూ కైండ్స్ ఆఫ్ మనుస్మృతి దాంట్లో ఎర్లియర్ మనుస్మృతిని కోర్ట్ చేస్తారు లేటర్ మనుస్మృతి విచ్ ఇస్ ది కాంట్రవర్షియల్ టెక్స్ట్ అది కోర్ట్ చేయరాయి అది ఆయన కాలంలో ఉందో లేదో కూడా భేద దర్శన ఈ విధంగా ఇప్పుడు ఒక పాయింట్ని చెప్పేప్పుడు అన్వయము వ్యతిరేకము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 అనేక శ్రుతులు స్మృతులు కనపడతాయి మనకి ఉదాహరణకి భేదర్శనాన్ని అపవాదం చేస్తారు తిరస్కరిస్తారు అన్యో సామన్యోహం స్మీతి నేదయథా పశు అసౌ అన్య అసో అహం అన్య ఇది ఆ విధంగా ఉపాసన చేస్తాడు అసౌ అంటే దేవత ఈ దేవత అన్య నేను అన్యూదను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 పశువు పాలిస్తుంది యజమానుడు మేత పెడతాడు అది అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్ పశువుకి తెలుసు వీడికి తెలుసు అంచేతనే పశువుకి పాలు కితుక్కునే ముందు వీడు చక్కగా తడువు కలిపి ఉలవలో అన్నీ కలిపి పెట్టుకుంటాడు ఆ పాల బుడ్డి ఆవిడ తోలుతూ ఉంటుంది వీడిలో ఇది వెంటనే దాన్ని మూతికి పెట్టండి అది వెంటనే పాలు ఇవ్వదు బోత్ నో ఈ చదర్ క్వైపు వ్యాలి మీరు పాలు పితికి అప్పుడు చూడండి అప్పుడు ఏం చేస్తాడంటే ఆమె ఆ బుడ్డి తోని శుభ్రం చేసి నీళ్లు పోసి దాన్ని శుభ్రం చేసి వీటి చేతికి అప్పుడు ఆ బుడ్డి చేతిలోకి తీసుకుని ఈ బుట్ట ఉంటుంది చూడండి ఉలవలవ బుట్ట దాని మూతి దగ్గర పెడతాడు దాని మూతి దగ్గర పెడుతూనే పాలు ప్రారంభిస్తాడు కొంతసేపు పాలు బుడ్డి మార్చాల్సిన సమయం వచ్చిందనుకోండి బుట్ట తీసేస్తాడు మళ్ళీ బుడ్డి వచ్చిన తర్వాతనే బుట్ట దాని ముందు పెట్టి పాలు మీ ఇంటి ముందు తీసుకొచ్చి పాలు పెట్టికినప్పుడు కూడా దాన్ని నోటు ముందు ఉన్న గడ్డిని తీసేస్తాయి పక్కింటికి వెళ్ళాకనే మళ్ళీ ఆ గడ్డి నోటు ముందు పెడతారు చూసారా మీరు కాబట్టి బోత్ అండర్స్టాండ్ ఇచ్చేదర్ క్వైట్ వెల్ యథా పశువు అంటే అర్థం అది యథా పశువు అంటే మీరు పశువు వంటి వాడిని అలా అనుకున్నారు ఇట్స్ నాట్ లైక్ దట్ అలా అనకూడదు మనిషిని పట్టుకుని మీరు పశువు వంటి వాడు అని అలా అది అంటారు కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ ఏమిటంటే వీడికి మనిషికి పశువుకి రిలేషన్ ఎలా ఉంటుందో వీడికి దేవతకి రిలేషన్ అలా దేవత వీడి కోరిక తీరుస్తుంది వీడి దేవతకి పూజ చేస్తారు నైవేద్యం అంటే కోరిక చిన్నదైతే చిన్న నైవేద్యం కోరిక పెద్దదైతే పెద్ద నైవేద్యం అలా మీకు మామూలు చిన్నపాటి కోరుకుంటే మీరు అర కేజీ మిరపకాయలు హోమం చేస్తే చాలు కోరిక పెద్దదైతే బస్తా మిరపకాయలు హోమం చేయాల్సి ఉంటుంది ఇది ఆధునికమైన ఇది ఈ మధ్యకాలంలో ప్రచారంలోకి వచ్చినటువంటి ఒక స్కీమ్ కాబట్టి అన్యోసా వన్యోహము స్మీతి నస వేద యథా అని భేదర్శనాన్ని ఎంతలా తిరస్కరించు దూరం శృతి మృత్యో స మృత్యుమాప్నోతి ఇహ నావ పశ్యతి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 ఇక్కడ మరణించి వైకుంఠంలో పుడతాడు వైకుంఠంలో మరణించి ఇక్కడ పుడతాడు మళ్ళీ ఇక్కడ మరణించి స్వర్గంలో పుడతాడు స్వర్గంలో మరణించి ఇక్కడ పుడతాడనే మాట అండవు మారడవలే అంటాడు మృత్యోహ సహా మృత్యుం ఆత్మతి ఎలా అంటే ఈ కొంతమంది ఈ తెలుగు పండిట్లు ఈ హై స్కూల్ టీచర్స్ ఉంటారు ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి రెండేళ్ళు ఈ ఊరు రెండేళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ రెండేళ్ళకి ఒకసారి ఆ రకంగా వీడు ఓకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాడు ఎప్పుడు ట్రాన్స్ఫరే మృత్యో అంటే పంచమే ఒక మృత్యుము నుండి మృత్యుము ఆత్మవుతాయి మరో ఒక పొందుతూ ఉంటాడు ఈ నానాత్మనే దర్శనము అని ఆ భేదర్శనాన్ని అపవాదం చేస్తోంది శృతి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 మహా జన అంటే నాజాయితు అజర అమర అమృత అభయ బ్రహ్మా ఇది ఆత్మని సర్విక ప్రతిషేధా ఇప్పుడు ఆత్మ బ్రహ్మ అవడానికి ఆటంకమేమి అభ్యంతరం ఏంటి అంటే ఆత్మ ఎందు వికారాలు వస్తూ ఉంటాయి మనకు అలా అనిపిస్తుంది వికారాలు వస్తూ ఉంటాయి ఓ రోజు హ్యాపీగా ఉంటారు ఇంకో రోజు అన్హ్యాపీ నౌ హ్యాపీ నౌ అన్హ్యాపీ అటువంటి నేను ఆత్మ బ్రహ్మలా అవుతుంది అని వీడి సమస్య అంటే చూడాయా ఆత్మ ఎందు వికారములు లేవు సర్వ విక్రియ ప్రతిషేధ ఆత్మ పుట్టింది ఆత్మ గిట్టుతుంది నో ఆత్మ పుట్టలేదు ఆత్మ గెట్టదు పెద్ద సమస్య ఆత్మ పుట్టలేదు గిట్టలేదు అని మనం చెప్తామనుకోండి మరి ఇప్పుడు ఆరబ్కరమంటే ఏంటండి అంటే అది వేరాయే బాబు అది ఆత్మ గురించి కాదు అది సందర్భం లేదు అని మళ్ళీ కథ మొదలు ఆత్మ పుట్టలేదు గెట్టలేదు ఇప్పుడు ఘటం తగిలిపోయినప్పుడు ఆకాశము గిట్టలేదు ఘటం పుట్టినప్పుడు ఆకాశము పుట్టలేదు ఘటం పుట్టడం అంటే ఏంటి మట్టి తీసుకుంటాడు చక్రమే పెడతాడు ఆ ముద్ద తిరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో ఈ చేయి ఆ మధ్యలో పెడతాడు అలా తిరుగుతూ ఉంటుంది ఆ మట్టి ముద్ద బేస్ ఉంటుంది ఈ చేయి ఇల్ల తిప్పుతాడు అప్పుడు ఆ మట్టి ఇల్ల తిరుగుతూ తిరుగుతూ మధ్యలో హోల్ అప్పుడు ఆ హోలు కొంచెం పెద్ద చేసుకుని లేబెడతాడు లేబెడితే ఆ లోపల ఉన్నది ఎక్స్పాండ్ అవుతుంది మెడ దానికి ఒక మెడ ఉంటుంది కదా కంబు అంటారు అదేమో కంట్రాక్ట్ అవుతుంది మళ్ళీ వంచ ఎక్స్పాండ్ అవుతుంది అడుగులు కోస్తాయి కోయడం అంటే తాడు పెట్టి ఇలా అంటాడు అది ఘటం ఘటం అంటే వాడు ఏమిటి చేశాడంటారు అదే మట్టి అలా ఉంది కదా ఘటం అంటే ఘటాకాశానికే ఘటం అలా అంటారు అని గురికే అంటారు ఇప్పుడు మీరు ఘటం కొనుక్కొచ్చామంటారు ఘటం కొనుక్కొచ్చామంటే మట్టి కొనుక్కొచ్చారని అర్థమా కాదుగా అంటే ఆకాశ విశిష్ట ఆకాశ విశిష్టమైన మట్టి కొనుక్కొచ్చారని ఆకాశం ఇంట్లోనే ఉందిగా అక్కడి నుంచి కొనుక్కురావడం అంటే మా ఇంట్లో కూడా ఆకాశం ఉందండి కానీ ఈ రకమైన ఆకాశం మాకు కావాలి అంతే కదా ఇప్పుడు సపోజ్ వాడు ఘటంలో లోపలంతా మట్టి ఫిక్స్ చేసేసి మీకు ఇచ్చాడు అనుకోండి అది కొడుకు తెచ్చుకుంటారా ఎందుకంటే అది బరువు ఎక్కువ ఉంటుంది దాంట్లో అప్పటికే వాడు మట్టి ఫిక్స్ చేసేసి వెడితే బేక్ చేయడం కూడా మట్టితో సహా బేక్ చేసేసాడు అనుకోండి అది మీరు కొనరు లోపల ఆకాశం ఉండాలి కాబట్టి మీరు ఉడికే ఘటం ఘటం అంటున్నారే తప్ప మీరు సంపాదించుకుంటున్నది ఆకాశమే మీ ఇంట్రెస్ట్ కూడా ఆకాశం ఉంది దాంట్లో మంచినీళ్ళు పోసుకోవాలి కదండి ఆకాశం లేకపోతే మంచినీళ్ళు ఎక్కడ పోసుకుంటారు కాబట్టి మీకు కావాల్సింది కూడా ఆకాశమే పరిచ్ఛేదము ఉన్నా మీకు కావాల్సింది ఆకాశమే మీ ఫోకస్ ఆకాశం మీదే ఉంది ఆ సత్యాన్ని గుర్తిస్తే పగిలినప్పుడు ఆ పరిచ్ఛేదం పగులుతుంది తప్ప ఆకాశం పగలదు పుట్టినప్పుడు పరిచ్ఛేదం పొగుతుంది తప్ప ఆకాశం పుట్టదు ఆకాశం ఎప్పుడూ ఉంటుంది నిత్య సిద్ధం ఆకాశం పుట్టదు ఆకాశం పగలదు ఆకాశం నశించదు ఎప్పుడూ ఉంటుంది ఈ పుట్టుటా జుట్టుటా ఇవన్నీ కూడా ఈ పరిచ్ఛేదానికి వచ్చిన పాటలు మరి మనం ఇలా ఎందుకు అనుకుంటున్నాం అదే సమస్య కాబట్టి విజ్ఞానం ఉంది మీలో విజ్ఞానం పుట్టదు విజ్ఞానం పుట్టదు ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు పిల్లాడు తల్లి గర్భంలో ఉన్నాడు వాడికి తెలుస్తూ ఏం తెలుసో వాడికి తెలుస్తుంది మీకు తెలుసున్నవన్నీ తెలియకపోవచ్చు అండి తెలిసి ఏదో తెలుస్తూ ఉంటుంది ఏం తెలుస్తుంది నేను అది తెలుస్తూ పుడతాడు పుట్టినప్పుడు వాడికి తెలుస్తూ ఉంటుంది భయం తెలుస్తుందన్నారు తర్వాత ఆకలి తెలుస్తుంది ఏడుస్తాడు ఆకలి తెలుస్తుంది తెలియడం అంటే మీకు తెలుసున్నట్టుగా తెలియదండి వారికి తెలిసేదేదో తెలుస్తూ ఉంటుంది వాడికి ఏమీ తెలియకపోతే వాడిని మృత శిశువు అంటారు కాబట్టి వాడికి తెలిసేదే తెలుస్తూ ఉంటుంది గర్భంలో ఉండగా కూడా వాడు జీవించి ఉన్న శిశువా మృత శిశువా జీవించి ఉన్న శిశువు అంటే వాడిని తెలిసేది తెలుస్తూ ఉంది హీనోస్ వాటికి నోస్ పుట్టినప్పుడు కూడా హీనోస్ వాటికి నోస్ వీడన్నా వాటి యూనో వాట్ హీనోస్ వాటికి నోస్ విజ్ఞానస్వరూపుడు ఆ విజ్ఞానానికి పెట్టిన ఈ ఘటం దేహం కూడా ఘటమే గట్టికతే దేహం కూడా ఘటన తయారు చేసినట్టుగానే తయారవుతుంది అది ఆ విజ్ఞానానికి పెట్టిన ఒక డోమ్ ఓ బుడగా లోపల విజ్ఞానము ఆకాశము వలే పరిచ్ఛిన్నమైనట్లు కనపడుతుంది కాబట్టి విజ్ఞానానికి పుట్టుకోలేదు విజ్ఞానం గెట్టదు వాడికి పోయినప్పుడు వాడికి తెలుస్తూ ఉంటుంది వీళ్ళందరూ అంటారు ఏమండి ఆయన పోయినప్పుడు ఆయనకి చెప్పారండి ఓ రోజు ముందే ఆయనకు తెలిసిందండి అంటారు దాన్ని బట్టి మీకేమర్థమైంది ఆయన దేహము కాదు ఆయన దేహం యొక్క గతిల్ని తెలుసుకునేవాడు అని మీకు అర్థం కాలేదా తెలిసిపోతుంది కాబట్టి ఆత్మ అమృత అది మరణించేది కాదు పుట్టేది కాదు మరి మధ్యలో జర అనే వికారం దానికి వస్తుందా జర ఎవరికి వస్తుందండి జర అంటే ముసలిగణం జీర్ణము అవుట ఎవరికి వస్తుంది నేనుకి వస్తుందా దేహానికి వస్తుందా దేహానికి వస్తుంది నేనుకి రాదు ఎందుకు తెలుసనా నేను కనుక వస్తే తెలీదు వస్తే తెలీదు కేలుకి విషం తగ తెలియదు విషము విషముగా దానికి అనుభవానికి రాదు తేనుకి విషం అనుభవానికి వస్తే ఎలా మంట పుట్టాలి అలా అనుభవానికి రాదు అలాగే నేనుకి జ్వరం వస్తే ఏమీ తెలియదు ఖుష్ సమస్య లేదు కానీ నేనుకి రాదు జర నేను చేత తెలియబడే దేహానికి ఖుష్ దేహానికి లేదు అనిచేతనే మహాత్ములకు జ్వర ఉండదు దేహానికి మహాత్మునికి జ్వరం ఉండదు దేహానికి ఉంటుంది చూసి వాళ్ళ దృష్టిలో దేహానికి ఉంటుంది ఆయన దృష్టిలో ఆయనకి జరం ఉండదు ఆయన కూడా తెలుస్తూ ఉంటుంది ఈ దేహం ఈ కొంత తెలుస్తూ ఉంటుంది కాబట్టి జరా అన్నది ఆత్మస్వరూపానికి ఆ విజ్ఞానాత్మకి జ్వరం లేదు ఆత్మ అజర అమృత అమర అభయ అమర అమృత అంటే ఏదో ఎత్తికించి భేదం ఉంటుంది అమరహ అమృత మీరు బృహదారం ఉపనిషత్తుల వాక్యం తీసుకొస్తే కనపడుతుంది అమరహ అమృత అమర అంటే లౌక రోగము ఇత్యాది వికారములు లేనిది అమృత అంటే మరణము లేనిది ఇచ్చ ఆత్మని సర్వ విక్రియా ప్రతిషేధాత్ ఆత్మస్వరూపంలో ఏ వికారములు లేవు అని నిషేధించారు కాబట్టి ఆత్మస్వరూపంలో వికారములు లేకపోతే అది నిర్వికారమైన కూటస్థమైన ఆత్మ అయినప్పుడు దానికి పరమాత్మకి భేదానికి హేతులేదు వికారములు దాని ఎందు ఉంటే భేదమే ఈ దేహం వేరు ఆ వేరు ఈ మనస్సు వేరు ఆ మనస్సు వేరు వీడి పుణ్యపాపాలు వేరు వాడి పుణ్యపాపాలు వేరు వీడి సుఖదుఖాలు వేరు వాడి సుఖదుఖాలు వేరు అంతటా భేదమే ఉంటుంది వికారములు ఉంటే వికారములు లేవు కాబట్టి ఆత్మస్వరూపమునందు నిర్వికారమైనది కనుక పరబ్రహ్మతో సమా సమానత్వమే ఉండును అన్యథాము నిరపవాద విజ్ఞానానుపపత్తే ఇప్పుడు ఆత్మ వేరు పరమాత్మ వేరు అనుకోండి ఆత్మ వేరు పరమాత్మ వేరు ఇప్పుడు ఆత్మ పరిచ్ఛిన్నము పరమాత్మ ఏదో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 ఏదో ఆ పరమాత్మకి దగ్గర అవ్వడము ఆయనలో ఉండడము ఏదో అవుతుంది సంథింగ్ హ్యాపన్స్ అబ్జెక్ట్ ఆయన వీటికి బ్రహ్మజ్ఞా వీటికి మహానందం కలుగుతుంది బ్రహ్మానందం కలుగుతుంది దాని పేరే మోక్షము అది ఇంకో గాలికి వచ్చి కొట్టుకుపోతుంది కాబట్టి మోక్షము నిత్యము కానీ ఒక స్థితి నిర్మాణము అదే అంటారు నిరపవాద విజ్ఞానము వస్తుంది నిరపవాద విజ్ఞానము అంటే అహంబ్రహ్మాస్మి అనే జ్ఞానం కలిగాక ఇంకా మళ్ళీ నేను పరిచున్నాను నండి నిన్నటిదాకా బ్రహ్మగా ఉన్నాను ఇవాళ మళ్ళీ మామూలే ఇవాళ మళ్ళీ సంసారణైపోయాను అనేటువంటిది కలగదు ఇది కొంచెం నార్త్ ఇండియాలో అక్కడా అక్కడా ఆయన ఏమంటారంటే ఒక ఆయన చెప్పాడు నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది శిష్యులందరూ పోగబడ్డారు ఇవాళ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని డిక్లేర్ చేస్తాను అని ఆయన ప్రకటించారు అందరూ భక్తులు అందరూ వచ్చారు వెయ్యి మంది వచ్చారు హాల్లో అవి మహాత్మజీ వచ్చి డిక్లేర్ కరేరా అని ఆయన వస్తారు వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది అంటే మహాత్మజీ ఇజిప్షో అందా అందరూ చెప్పబడుతుంది రెండు మాలో ఇవ్వి తీసుకొచ్చి కూడా వేస్తారు అప్పుడు ఒక ఒక భక్తుడు మహానంద మన గురువు గారికి బ్రహ్మజ్ఞానం కలిగింది వాట్ మోర్ వీ వాంట్ అప్పుడు అడుగుతాడు ఎప్పుడు కలిగింది కలిగింది అని అడుగుతాడు అడిగితే అహ్మదాబాద్ లో మణినగర్ రైల్వే స్టేషన్ ఉంది కదా ఆ రైల్వే స్టేషన్లో రైలు బస్సులు వేచి ఉండగా జల్దీ చెప్తాడ చెప్తే వీళ్ళు ఏం చేస్తారు ఆ ప్లాట్ఫామ్ అది కొనుక్కుని అక్కడ ఒక చిన్న స్ట్రైన్ ఒకటి కనుక ఇండియాలో అన్నీ నడిచిపోతున్నాయి పబ్లిక్ ప్లేస్లో మీరు గుడి ఏదైనా ఘట్టాలు ఉంటే కట్టొచ్చు ఇప్పుడు జుబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఓ ధ్వజం ఆయన పార్టీ జెండా వేయడానికి రోడ్డు మధ్యలో ఓ పెద్ద బూడులాగా ఒకటి కట్టారు అది ఈ మధ్యనే వెరక్కు పక్కకు తోసారు కొద్దిగా ఇంకా ఉందా అలాగేదో కడతారు దాని మీద వస్తారు ఒక ఫలకం వాటి పెడతారు కానీ సత్యం సత్య ఈ పాయింట్ దగ్గర ఫలానా రోజున బ్రహ్మజ్ఞానంలో పొందారు అని ఫలకం ఒకటి అది ఆయనే వచ్చి ఆవిష్కరించి వెళ్తాడు ప్రభుత్వం వాళ్ళు దాని జనం ఇటువటు పోతూ ఉంటారు చదివిన వాడు చదువుతాడు లేనివాడు లేదు జనం అలా మణినగర్ రైల్వే స్టేషన్లో ఏముంటుంది అలా పోతుంది ఇప్పుడు మళ్ళీ ఆయన నాలుగేళ్ల తర్వాత పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు అది అది అంటే మళ్ళీ ఆ బ్రహ్మజ్ఞానం ఏమైపోయింది అదే అపవాదం అయింది అలా ఉంటుంది మోక్ష ఏమి మోక్షం అది మీకు వైకుంఠం అంటే బాగుండదని నేను ఈ ఊళ్ళో దృష్టాను వైకుంఠంలోనూ ఇదే అవుతుంది జయుడు విజయుడికి మోక్షం కలిగింది సన సనక సనందులలో వచ్చి ఏదో శాపం ఇస్తే పోయింది మోక్షం మళ్ళీ ఎక్కడికో పోయారు ఏడు మొహంబట్ అదే నిరపవాదంగా ఉండదు అపవాదాలు వచ్చేస్తూ ఉంటాయి అదే నల్లిఫై అయిపోతూ మళ్ళీ సంపాదించుకోవాల్సి ఉంటుంది మోక్షాన్ని అలాగిన మీద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 మనం పరిహాసంగా స్వీకరించే యథార్థంగా స్వీకరిస్తారు అట్లా బయట వెరీ ఇంట్రెస్టింగ్ సునిశ్చితార్థత్వానుపపత్తే అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాతయశ శుద్ధ సత్వాట వీళ్ళు సన్యాసయోగం అదోయోగం అభ్యాసయోగంలాగా సన్యాసయోగం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 చెప్ప కష్టం ఇప్పుడు చేపల మందు వేసుకుంటారు వేసుకున్న వేసుకుని ఇంటికి వెళ్తారు అడుగుతారు ఎవరో ఎలా బాగా తగ్గిందండి అంటే తగ్గిపోతుందండి చాలా బాగా పనిచేసుకోండి అండి మందు బాగా తగ్గిందంటే సరిగ్గా మళ్ళీ వాటిని రోజుల తర్వాత అడిగితే ఏమన్నా ఎలా ఉందండి ఇవాళ మీరు రాలేదేమంటే కొంచెం ఈ గాలిలో సమస్య ఉందండి అంటే ఎందుకంటే అది తగ్గేదేమీ కాదు అది ఆ లంగ్ రిలేటెడ్ డిజార్డరు అది అలా అందరికీ ఉంటుంది కొద్ది గొప్ప అదేమో అలా తగ్గిపోదు ఇంకే చెప్పమంటుంది మింగేశారు కదా అని తగ్గిపోయేది ఏమీ కాదు అది అది అలా డౌన్ అవుతుంది మళ్ళీ అప్పు అవుతుంది డౌన్ అవుతుంది అప్పు అవుతుంది వెదర్ మారిందనుకోండి మళ్ళీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేస్తాయి వర్షం పడి హ్యూమిడిటీ వచ్చేప్పటికీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది అది ఎండ కాసేస్తోంది అనుకోండి ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ వీరు మాత్రం హ్యాపీగా గాలి పీల్చుకుంటూ ఉంటారు ఆస్మా దర్శన కాబట్టి అది ఈ బంధు వేస్తే అది తగ్గిపోయిందనేది ఏమి ఉండదండి అంటే నేను అనేది అదేదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఐదు రోజులు కోర్సు వాడితే బ్యాక్టీరియా అలా ఏం ఉండదు ఆస్మాకి దర్ ఇస్ నో సచ్ థింగ్ ఇట్ ఈస్ ఇట్స్ ఓన్లీ పర్సంటేజ్ రిలేటెడ్ థింగ్ అది వెదర్ని బట్టి మారుతుంది మీరు తిన్న తిండిని బట్టి మారుతుంది కొంత ఒక ఆయనది ములక్కాడ ఉంది అది తిరిగి ములక్కాడ వేసి చారు పెట్టి వడ్డించారు కూడా వేసుంటే తినబడు కదా ఆయన కానీ మామూలు ఏదో అది చిన్నవాడికి ఆస్మా వచ్చేసింది ఆయనకి అప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు టాబ్లెట్లు వేసుకుంటే మొన్న అడిగి సర్దుతుంది ఆస్మ అంటే అలా ఉంటుంది దాంట్లో ఏదో వేసేసుకుంటే తగ్గిపోయింది అనేది కాబట్టి ఈ మోక్షం కూడా అలా ఉంటుంది దానికి సునిశ్చితత్వం అనేది ఉండదు ఆత్మ వికారములు కదాది అయితే ఆత్మ అంటే కదా దాంట్లో వికారము అలా అవుతుంది కాబట్టి ఆత్మ ఎందు వికారములు అనగా ఆత్మయే బ్రహ్మ ఓం ఓం నమ